జ్యేష్టరాజం బ్రహ్మ బ్రహ్మణస్పద శృణ్వన్నోతిభిశీలసాదం శ్రీమహాగణాధిపతాశివసార శకరాచార్యమ్యమాన్ వందే స్మాచార్యపర్యంతే గురంపరా నారాయణం నమస్కృత్యరం చెరస్వతీ తో ముదీరేదవ శ్లోక్యోింత అవి కార్యోయము తస్మాదేవోితు మనం ఎప్పుడైనా బజారు కి పనుండి వెళ్ళామనుకోండి ఆ పని పూర్తి చేసుకుని మళ్ళీ ఇంటికి వచ్చేస్తాం వి ఆర్ అట్ హోమ్ ఇంటికి వచ్చేస్తే విశ్రాంతిగా ఉంటుంది విశ్రాంతి లభించాలంటే ఇంటికి రావాలి బదాపు అదేవిధంగా మన యొక్క ఇల్లు అవ్యక్తం అవ్యక్త ఆత్మతత్వము అనగా ద ఫండమెంటల్ సెన్స్ ఆఫ్ బీయింగ్ అహమస్మి అనే ఆ మౌలికమైన స్వయం ప్రకాశమైన ఉనికి అది నా ఇల్లు సో ఆ ఇంట్లో ఉంటుంది దీని ఆత్మనిష్ట అంట మన ఇంట్లో మనం ఉండడం పేరే ఆత్మనిష్ట అంట కాబట్టి అహమస్మి అని దాని మీద మనస్సునే దానిలో మనస్సు విలీనం చేయటం దాని మీద మనస్సు పెట్టుట అంటే దానిలో మనస్సు విలీనం చేయటం అని అర్థం శ్వాస మీద ధ్యాస పెట్టు అంటారే శ్వాస మీద ధ్యాస పెడితే ఉండదు అది శ్వాసలో విలీనం అయిపోతుంది అది దాంట్లో ఉండే రహస్యం అదేవిధంగా ఆత్మస్వరూపముపై మనస్సు పెట్టుము అంటే మనస్సు విలీనం అయిపోతుంది మనస్సు యొక్క లక్షణం అలా ఉంటుంది దేన్ని మనం దేని మీద ఏకాగ్రం చేస్తే ఆ రూపం అయిపోతూ ఉంటుంది కాబట్టి ఆ మన స్వగృహంలో మనం ఉంటాం ఎప్పుడైనా లౌకిక వ్యాపారాన్ని నిర్వర్తించాల్సి వచ్చినప్పుడు అవ్యక్తం నుంచి వ్యక్తంలోకి వచ్చి వ్యాపారాలు చేసేస్తాం చేసేసి మన స్వగృహంలో మనం నిలిచి ఉంటాం ఆ ఎవరైతే వ్యక్తంలో ప్రధానంగా ఉంటో వ్యక్తాన్ని నిర్వహిస్తూ ఉంటారో వాళ్ళు మహాత్ములు కనబడతారు సో ఆ విధంగా చేయాలి తస్మాదేమం విధిత్వాయనం వ్యక్తంలో ప్రకటమయ్యే వ్యక్తి ఏది ఉందో అది నీ స్వరూపం కాదు ఇది షాడో నీడ నీడ బాగోగుల గురించి దుఃఖించడం అనవసరం కదండి నీడ ఒకప్పుడు అధ్వానంగా ఉంటుంది ఇంకోప్పుడు బాగుంటుంది నీడ గురించి దుఃఖించడం అనవసరం ఈ వ్యక్తిత్వం అనేది ఏదుందో ఇది ఒక నీడ అది వాస్తవం కాదు వాస్తవము అవ్యక్త ఆత్మతత్వమే ఈ సత్యాన్ని ఈ విధంగా తెలుసుకో తస్మాత్ ఏవం ఏనం విధిత్వ ఈ విధంగా ఈ ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని నీ యథార్థస్వరూపము అవ్యక్తమే అవి అనే సంగతి తెలుసుకుని అనుశోచితం నార్హసి సాంసారికములైన విషయాల గురించి దుఃఖించటం అనవసరం అది తగదు నీకు అని భాష్యకారులు ఏమంటారో చూద్దాము నిరవయవచ్చ అవిక్రియ నహి నిరవయవంకించిత్ విక్రియాత్మకం దృష్టం ఏదైనా ఒక తత్వం ఉన్నట్లు ఒక పదార్థం ఉంటే అది నిరవయవమైనప్పుడు దాంట్లో వికారములు వచ్చుట అనేది మనకి అది అసంభవం అది ఇది మనకు అనుభవంలో ఉన్న విషయమే నేను మీకు నేను దృష్టాంతాలు చెప్పాను కాబట్టి ఆత్మాయం ఆత్మా అవిక్రీయత్వాత్ అవికార్య ఉచ్యతే మహాత్ముల చేతన చెప్పబడుతోనేమని ఈ ఆత్మ ఎట్టి వికారములను పొందదు కనుక అవికార్య వికారములను పొందనిది అని దాని మీద ఒక విశేషణ వేసి చెప్పినారు తస్మాత్వం యథోక్త ప్రకారేణాత్మానం విదివానుశోచితు అర్హసి హంతా అహం ఏషాం మయా ఏతే హన్యంతే కాబట్టి నీ యథార్థస్వరూపము వికారములు లేని ఆత్మచైతన్యము వికారములు కలుగుతూ ఉండే దేహము ఇంద్రియములు మనస్సు బాహ్య పరిస్థితులు ఇవన్నీ వీటన్నింటిలోనూ వికారాలు ఉంటాయి ఎందుకంటే మనది ఐడెంటిఫికేషన్ అంతా ఐడెంటిఫికేషన్ తోటి జీవితం నడుస్తూ ఉంటుంది మనం బాహ్య పరిస్థితులతో ఐడెంటిఫై అవుతూ ఉంటాం బాహ్య పరిస్థితులు ఐడెంటిఫై కాకపోతే దుఃఖమే ఉందండి ఇప్పుడు బాల్కనీ మీద నిలబడి ఉన్నారు కింద ఏమో వివాహ శోభాయాత్ర నడుస్తూ ఉంటుంది మీకేమిటి ఇన్వాల్వ్మెంట్ వివాహ శోభాయాత్ర అంటే ఒళ్ళు హోనమాన్ ఇట్లా డాన్స్ అది చేయాల్సి ఉంటుంది అంత అంత పా పాటలు మనకే ఆ దూకు భూడిలో పడి హూ ఇటు డాన్స్ చేయాల్సిన అవసరం మనకే ఉంది సపోజ్ మీరు ఇన్వాల్వ్ అనుకోండి అప్పుడు వివాహంలో ఇన్వాల్వ్ అవ్వడం అంటే ఏంటో మండిపోతూ ఉంటే సూటు బూటు వేసుకుని పేర్థ ఖరీదైనటువంటి తలపాగా చుట్టి మండిపోతూ ఉంటే ఎండ ఎండ కానీ రాత్రి కూడా వేడే కదా సో అంత ఎండలో అంత వేడిలో ఆ చుట్టూ ఈ బాజా బాజారు చెవులు భద్రైపోయేట్లా వాళ్ళు వాయిస్తూ ఉంటారు దాంట్లో మాధుర్యమే ఉండదు మ్యూజిక్ ఏ ఉండదు ఆ ఎలక్ట్రిక్ హైప్ ఇచ్చి వాళ్ళు కీ కీ కీ అని వాయించేస్తూ ఉంటారు వేలా బొత్తేస్తూ దే మేక్ ఎ హ్యూజ్ నాయిస్ అంతకుమించి ఇంకా దాంట్లో మాధుర్యం కానీ ఏమీ ఉండదు ఆ ధ్వనికి అనురూపంగా మీరు గెంతులు వేస్తూ ఉండాలి ఇది వివాహంలో ఇన్వాల్వ్ అవడం వై షుడ్ యూ డూ వాళ్ళ చేసి వెళ్ళకే ఏదైనా సందర్భం లేదనుకుంటూ ఉంటే మనం ఎందుకు చేయాలి సో మనం బాల్కనీలో నిలబడి ఉంటాము ఉండి దాన్ని చూస్తాం వీఆర్ నాట్ ఇన్వాల్వ్డ్ అన్ ఇట్ సపోజ్ యూ ఐడెంటిఫై దెన్ ఆల్ ప్రాబ్లమ్ ఇంకొకప్పుడు శవయాత్ర అందరూ దుఃఖిస్తూ ఉంటారు వేలమొహం వేసుకుని వెళ్తూ ఉంటారు మనకేం పని వేలమొహం వేయాల్సిన అవసరం ఏముంది ఎందుకని మనం వీఆర్ నాట్ ఇన్వాల్వ్డ్ అండ్ ఇట్ ఐడెంటిఫైడ్ విత్ ఇట్ సపోజ్ యూ ఐడెంటిఫై దెన్ అటు ఇటు వివాహ శోభాయాత్రలో ఐడెంటిఫై అయినా అటు శివయాత్రలో ఐడెంటిఫై అయినా రెండు విధాలా మనకి దుఃఖము శ్రమే మిగులుతుంది కాబట్టి జగత్తులోని అంశాలతో ఐడెంటిఫై అవ్వకుండా ఉండటము అవి వికారము మారిపోతూ ఉంటాయి అందుకోసం ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్స్ చెప్పాను వాటితోటి సుపరాము తాదాత్మ్యాన్ని చెందకుండా ఉండడము వికారు వికారి నేను కాదు దెన్ కమ్స్ బాడీ దెన్ కమ్స్ టు ది సెన్స్ ఆర్గన్స్ ఆ తర్వాత మనస్సు తర్వాత బుద్ధి కూడా అహం కూడా మారిపోతూ ఉంటుంది అహంకారం కూడా ఈగో కూడా మారిపోతూ ఉంటుంది ఒకసారి ఈగో ఉల్లాసంగా ఉంటుంది ఇంకోసారి నిరుత్సాహంగా ఉంటుంది వీటి వేటితోటే ఐడెంటిఫై అవ్వాల్సిన పని లేదు ఇవన్నీ వికారి వీటన్నిటికీ మూలంలో అవికారి అవ్యక్త ఆత్మ చైతన్యము కాబట్టి నా స్వరూపం ఈ వికారి వర్గంలో లేదు అవికారి లేని ఆత్మస్వరూపము నేను అని సత్యాన్ని ఈ విధంగా పైన చెప్పిన విధంగా నీవు అర్థం చేసుకో అర్థం చేసుకుంటే నీవింక శోకించుటకు సందర్భం ఉండదు నాను శోచితం అర్హసి నీకు శోకించవలసిన అవసరమే ఉండదు శోకం అనేది ఎలా ఉంటుందో ఆయన చూపిస్తున్నారు అభినయం చేసి చూపిస్తారు అభినయం అంటే యాక్ట్ అవుట్ అంటే మనిషి ఎదురుకుండా నిలబడి ఆ విధంగా శోకిస్తూ వాడి యొక్క శోకాన్ని ఒక దానికి ఒక అభినయ రూపాన్ని ఇచ్చి దానికి ఒక డైలాగ్ ఫార్మ్లో వీడు ఎలా అభినయం చేస్తున్నాడు అంటే ఎలాగో దుఃఖిస్తున్నాడు అంటే హంత అహం ఏషాం అని అభినయం అయ్యో హంత అంటే అయ్యో అహం ఏషాం నేను వీళ్ళందరికీ చెందిన వాడను వీళ్ళందరూ నాకు బంధువులు అని ఆ రకంగా దుఃఖించాల్సిన అవసరం ఉంది అహమేషాం వాళ్ళు శివయాత్ర చేస్తున్నారు అనుకోండి అహం ఏషాం హంత అని దాంతో ఐడెంటిఫై అయితే దుఃఖం ఐడెంటిఫై కాకపోతే దుఃఖం అనేది అంటే క్రూరంగా ఉండమని కాదు ఇండిఫరెంట్గా ఉండమని కాదు దట్ ఈస్ నాట్ ది పాయింట్ దెంటిమెంట్ ఈస్ నాట్ ది ఇష్యూ ఆర్ ఐడెంటిఫైడ్ విత్ ది థింగ్ ఆర్ నాట్ దట్ ఈస్ ది పాయింట్ మయా ఏతే హన్యంతే ఇది ఒకటి సో నా డ్యూటీ నేను డ్యూటీ చేయాల్సి వచ్చినప్పుడు మయా ఏతే హన్యంతే నా చేత వీరందరూ సంహరింపబడుచున్నారు అని ఆ రకంగా వీడు అనుకుంటే ఈ యుద్ధం చేసి వాడు అలా అనుకుంటే వాడి యుద్ధం ఏం చేస్తారు నా డ్యూటీ నేను చేస్తున్నాను అనుకోవాలి కానీ అది ట్రూత్ అదే నా డ్యూటీ నేను చేస్తున్నాను అంతేగాని నేను వీళ్ళందరినీ చంపేస్తున్నాను అని ఆ రకమైన కర్తృత్వం నీ మీద వేసుకోవడం అనవసరం నీ డ్యూటీ నువ్వు చేయద్దు ఇక్కడ సందర్భం యుద్ధం అందు గురించి కొంచెం ఎరువుగా దాన్ని అప్లై చేయాల్సి ఉంటుంది మామూలుగా మన నిజ జీవితంలో మన డ్యూటీ మనం చేస్తూ ఉంటాం రెస్పాన్సిబిలిటీ అనేది ఏది లేదు డ్యూటీయే ఉంది శాస్త్రం యొక్క దృష్టిలో డ్యూటీ ఉంది తెప్పిస్తే రెస్పాన్సిబిలిటీ లేదు రెస్పాన్సిబిలిటీ ఈజ్ అ వెరీ బిగ్ వర్డ్ కర్మని కర్మఫలాన్ని కలిపితే రెస్పాన్సిబిలిటీ కర్మని మాత్రమే చేస్తే డ్యూటీ కర్మఫలాన్ని జోడించకుండా కర్మఫలాన్ని పిక్చర్లోకి తీసుకురాకుండా అంటే కర్మఫలం కూడా నేను ఈ రకంగా ఉండాలి అని మీరు వర్క్ దాన్ని రెస్పాన్సిబిలిటీ అంటారు ఇది నా డ్యూటీ కాబట్టి నేను చేస్తున్నాను దాన్ని కర్మ అని అంటారు కాబట్టి కర్మనే చేయాలి కానీ కర్మ ఫలము మెత్తిమీద వేసుకునే ప్రయత్నం చేయవద్దు సో రెస్పాన్సిబిలిటీ ఏ ఉండదు తర్వాత చిత్రాలు ఏంటంటే రెస్పాన్సిబిలిటీ భారాన్ని కలిగిస్తుంది మనస్సుకి బరువు అనిపిస్తుంది మనస్సుకి దుఃఖాన్ని కలిగిస్తుంది డ్యూటీలో దుఃఖం ఉండదు డ్యూటీ చేసేవాడికి దుఃఖమే ఉండదు సో డ్యూటీలో అదో పెద్ద సౌకర్యం చాలా తేలికగా ఉంటుంది హల్కాగా ఉంటుంది మనస్సుకి ఏమి బరువు అనిపించదు డ్యూటీ దాన్ని మీరు రెస్పాన్సిబిలిటీ కింద కన్వర్ట్ చేస్తే అంటే ఈ డ్యూటీకి ఈ కర్మకి ఈ ఫలం రావాలి ఈ ఫలాన్ని తీసుకొచ్చే పూచి కూడా రాదే అంటే అప్పుడు అది బరువు అయిపోతుంది సో ఆ విధంగా ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవలసింది రోజ్లోకం అత చే నిత్య జాతం నిత్యం వా మన్యసే మృతం తిం మహాబాహోితు ఇంతవరకు సాంఖ్యం అయిపోయింది ఇక్కడి నుంచి కాంటెక్స్టే కొన్ని శ్లోకాలు పదకొండో శ్లోకం నుంచి ఇరవై శ్లోకం వరకు సాంఖ్యం అంటే జ్ఞానం ఆత్మజ్ఞానం పూర్తయింది ఆత్మ నిత్యము ఆత్మకర్తృ అభోక్తృ అవి కాదు ఇది సారాంగా చెప్పారు అయితే వీడు ఒప్పుకోద్దండి వీడు చెప్తే వెంటడ ఏమన్నాను ఓసారి చెప్తే ఎక్కడైంది అలా అనిపించట్లేదు నాకు అంటాడు ఇంత కథ చెప్పిన తర్వాత ఆత్మ ఆత్మ పుట్టలేదు అని చెప్పారు చెప్పి నేను పాఠం చెప్పాను అనుకోండి నేను నాలుగు రోజులు పాఠం చెప్పాను ఆ ఉపనిషత్తుకి ఏను ఉపనిషత్తు పాఠం నాలుగు రోజులు చెప్పాను ఆత్మకి పుట్టుకోలేదు మరణం లేదు అయిపోయిన తర్వాత ఆఖరి రోజు సత్సంగంలో ఒక ఆయన లేచి ప్రశ్న ఏమిటంటే కితాన్ జన్మలో ఏ కర్మ చేస్తే ఈ జన్మ వస్తుంది ఈ జన్మలో ఏ కర్మ చేస్తే మళ్ళీ జన్మ వస్తుంది అని ప్రశ్న అంటే నేను అన్నాను చూడండి నెల రోజులు పాఠం తర్వాత మీరు ఇలాగంటే ప్రశ్న వేయటం అన్యాయం మీరు ఈ జన్మలో ఏ కర్మ చేస్తే బంధువు జన్మలో ఏం ఫలం వస్తుంది అది తెలుసుకునే ప్రయత్నం చేయడం కంటే ఆత్మకి జన్మే లేదు అని తెలుసుకునే ప్రయత్నం మీరు చేస్తే బాగుంటుంది అని చెప్పారు కానీ పీపుల్ దే ఆర్ నాట్ రెడీ ఫర్ ఇట్ ఆత్మకి పుట్టుక లేదు అని తెలుసుకోవడానికి సిద్ధంగా లేకపోతే ఏం చేస్తాం వాటిని పడికండు సో అర్జునుడు మొహంలో చూస్తే ఆత్మ అవితారి అజ అజహ అమరహ ఇదంతా కూడా అగాడికి ఏమీ అనుకూలంగా ఉండట్లేదు ఎందుకంటే ఇతర సంస్కారములు చాలా దృఢంగా ఉండటం చేత ఆత్మ అకర్తృ అభోక్తృ అజ అమర దానికి పుట్టుకలేదు జన్మలే మరణము లేదు కాబట్టి ఆత్మ గురించి ఈ మీమాంస అంటానవసరం నీ స్వరూపం ఆత్మయే నాకు అలా అనిపించట్లేదు మరి ఏమనిపిస్తోంది నీకు ఆత్మ నేను నాలో మార్పులు వస్తున్నాయి నేను సుఖదుఖాలను అనుభవిస్తున్నాను నేను పుట్టాను కొంతకాలం తర్వాత చచ్చిపోతాను అనే నాకు అనిపిస్తోంది ఇప్పుడు ఏం చెయ్యాలి ఇప్పుడు ఏం చేయాలో చెప్తున్నారు అథ అథ అంటే అథవా అని ఇంతదాకా నీకు చెప్పిందంతా నేను చెప్పిందంతా నీకేమీ బుర్రకి ఎక్కకపోయిన పక్షంలో అప్పుడు ఇంకేమిటవుతుంది నిత్య జాతం నిత్యం మృతం ఏనం మన్యస్ అథ వా కూడా ఉంది కదండి అథవా ఇంతదాకా నేను చెప్పిందంతా నీకు అర్థం కాలేదు ఆత్మ ఏనాడు పుట్టలేదు ఏనాడు మరణించదు ఆత్మ ఎందుకు క్రియలు ఉండవు ఆత్మయందు వికారములు ఉండవు అది కర్త కాదు భోక్త కాదు నాయం హంతి నహన్యతే నా ఘాతయతి నా హంతి నా ఘాతయతి ఇదంతా చెప్పిన తర్వాత ఈ విధంగా నువ్వు స్వరూపాన్ని తెలుసుకో అవ్యక్తము అచింత్యము అవికారి ఆ విధంగా తెలుసుకో తెలుసుకుని ఆనంద ఆనందానుభూతిని పొందుకు శోపించవలసిన అవసరం ఉండదు చెప్పి ఆ తచ్చా వా ఇదంతా నీకు నచ్చని పక్షంలో నచ్చకపోవడం అంటే అర్థం కాకపోవడమే నచ్చకపోవడం ఇదేమీ నీకు అర్థం కాలేదు నచ్చలేదు అనే పక్షంలో అప్పుడు ఇంకేమనుకోవాలి నేను పుట్టాను మరణించబోతున్నాను అయితే ఈ పుట్టకముందు అంతకుముందు ఇంకో జన్మ ఉండేది ఆ జన్మలోంచి ఈ జన్మలోకి వచ్చాను ఈ జన్మలో మరణిస్తాను మళ్ళీ పుడతాను మళ్ళీ మరణిస్తాను మళ్ళీ పుడతాను మళ్ళీ మరణిస్తాను కాబట్టి ఈ విధంగా ఒక జన్మ నుంచి మరో జన్మకి వెళుతూ ఉండే జీవ జీవలక్షణమే నాది నిత్య జాతం నిత్యం మృతం మన్యసే నీ గురించి నీవు ఆ విధంగా పుడితో మరణిస్తూ పుడితో మరణిస్తూ ఉండే జీవుడను నేను పుట్టుక మరణములు లేని ఆత్మ అనే మాట నాకు తెలియదు పుట్టి మరణిస్తూ ఉండే జీవునే నేను ఈ పుట్టి మరణించడం ఇదిలా నిరంతరంగా సాగుతూ ఉంటుంది నిత్య నిత్య అంటే అర్థం కాల ప్రవాహంలో అలా పుడుతూ ఉంటాను మరణిస్తూ ఉంటాను అదిన స్వరూపము అని నీవు అంతమాత్రమే తెలుసుకున్నా కూడా తథాపి ఈవెన్ దెన్ హే మహాబాహో త్వం ఏవం శోచితు నా అర్హసి అభ్యుపగమ్య సరే నా చెప్పిన మాట నువ్వు సరే నీ మాటే నేను వింటాను మీ సిద్ధాంతాన్ని నేను పాలిస్తాను పాటిస్తాను తాత్కాలికంగా అభ్యుపగమ్య ఎద్రవాడు చెప్పిన మాట వినకపోతే ఏం చేస్తాం వాడి మాటే విని వేస్తాం సో అభ్యుపగమ్య అంటాన్ని సంస్కృతంలో అభ్యుపగమ్య అంటే వాడు చెప్పింది అంగీకరించు ఒకప్పుడు ఇది న్యాయన అంటే వీడి వీడి చెప్పిన వాడు వినండి పొలండి వాడి ఎందుకు వాడు చెప్పినట్టే చేద్దాము అని అంగీకరించి ముందుకు వెళ్ళటం ఏదో ఒక గతి చూపించటం లేదా స్టక్ అయిపోతుంది చూడండి తథాపి నువ్వు చెప్పిన పక్షాన్ని అంగీకరించే సందర్భంలో కూడా హే మహాబాహో మహాబాహం అంటే పెద్ద చేతులు గలవాడని కాదు మంచి సమర్థములైన చేతులు గలవాడు సో మైటీ మైటీ ఆర్మ్డ్ అంటే ఎంతటి ఘనకార్యాలనైనా చేయగలడు అని అర్థం అర్జునుడు మరి విశేషణం వేయచ్చు అటువంటి సందర్భంలో కూడా పుట్టి మరణించటం అనేది సత్యమే అని అనుకునే సందర్భంలో కూడా నువ్వు ఈ విధంగా దుఃఖించటానికి అవకాశము లేదు అని అంటున్నావు నా పక్షంలో దుఃఖించడానికి అవకాశం లేదు కొద్ది నా పక్షం వద్ద నీ పక్షమే తీసుకుందాం ఇప్పుడు కూడా దుఃఖించడానికి అవకాశం లేదు అది సంగతి అని అప్పుడే ఆయన ఆయన యొక్క ఉన్నతమైన ఆ సాంఖ్య స్థితి నుంచి దిగేసి వీడి లెవెల్కి వచ్చేసి మాట్లాడేస్తున్నారు ఇంకెక్కడి నుంచి అంతా అదే కాంటెక్స్ట్ ఐదారు శ్లోకాలు ఉంటాయి తర్వాత మళ్ళీ మళ్ళీ సంక్షే లోకి వెళ్ళిపోతా అది ఇది కాంటెక్స్ వర్సిస్తుంది శ్లోకం ఒకసారి అన్నాం అథవా అట్లుగా నిచో ఏనం ఈ ఆత్మను నిత్య జాతం అన్ని కాలములలో పుట్టేదిగా నిత్యం అన్ని కాలములలో మృతంచరణించేదిగా మన్యసే నీవు తలచే పక్షములో అయినప్పటికీ హే మహాబాహో థం నీవు ఏం ఈ విధముగా శోచితం దుఃఖించుటకు నా అర్హసి తాగావు కాబట్టి ఆత్మ అనేది పక్కన పెట్టండి జీవుడు అని తీసుకోండి జీవుడు అనగానేమి ఇండివిజువల్ ఒక కాలంలో పుట్టి మళ్ళీ ఇంకో కాలంలో మరణిస్తాడు అలా పుడుతూ ఉంటాడు మరణిస్తూ ఉంటాడు అదే అదే సత్యం ప్రస్తుతానికి మాకు సత్యం అదే అంతగంటే పెద్ద సత్యం ఉంటే ఉండేవాడి మాకు తెలుసున్న సత్యం ఇది ఓకే ఇది నీకు తెలుసున్న సత్యం కదా ఆ సత్యాన్ని నీవు స్వీకరించినా కూడా ఈ విధంగా దుఃఖించటానికి సందర్భము కాదు అని చెప్పాను ఎందువల్ల అంటే తర్వాత శ్లోకంలో వస్తుంది భాష్యం ఆత్మన అనిత్యత్వమభ్యుపగమ్యం ఇద ముఖ్యతే అభ్యుపగమ్య చెప్పాను కదా నేను యాంటిసిపేట్ చేసి చెప్పాను ఇక్కడ ఉందా పదం ఆత్మన అనిచ్యత్వం అభ్యుపగమ్య అభ్యుపగమ్య అంటే ఎదుటివాడి పక్షము సరికాకపోయినా అంగీకరించి ఒక వ్యవస్థ చేసుకోవటం పేరు అంగీకరించి అని అది లెప్ హాఫ్ వెర్బ్ ఎదుటివాడి పక్షాన్ని కరెక్ట్ కాదని తెలుస్తూ ఉన్నా అంగీకరించి టెంటేటివ్లీ అగ్రింగ్ టు ది అదర్ పర్సన్స్ వ్యూ పాయింట్ అభ్యుపగమ్య వీడి వ్యూ పాయింట్ ఏంటి అర్జునుడి వ్యూ పాయింట్ ఏంటి చచ్చిపోతామని కదా చచ్చిపో చచ్చిపోతాడంటే ఆత్మ నిత్యము కాదు అని కదా ఆత్మన అనిత్యత్వం అభ్యుపగమ్య నేనే ఆత్మను నేను చచ్చిపోతాను అంటే అంటే ఆత్మ అయిపోయింది సో వికార అయిపోతూ ఉంటుంది సో ఆత్మ అనిత్యము ఆత్మ యొక్క అనిత్యత్వాన్ని అభ్యుపగమ్య తాత్కాలికంగా అంగీకరించి ఇదం ఉచ్యతే ఈ మాట చెప్పబడుచున్నది ఎవరి చేత భగవా భగవత శ్రీకృష్ణ భగవానుడు తాత్కాలికంగా ఆత్మ యొక్క నిత్యత్వాన్ని అంగీకరించి ఈ మాట చెప్తున్నాడు ఏమని అథచ ఇది అభ్యుపగమార్థ అథచ ఉంది కదా అథచ అంటే సరే కాని అని అర్థం తెలుగులో అథచ సరే కాని కానివ్వండి సరే కానివ్వండి అంటే అర్థం ఏంటంటే సరే కానివ్వండి అంటే ఇంక నా మాట వెళ్ళగి వినో నీ మాటనే వింటాను అని అర్థం అది అర్థ అభ్యుపగమర్థ అభ్యుపగమము దాని అర్థము అర్థచ ఏం ప్రకృతమాత్మానం నిత్య జాతం లోకప్రసిద్ధ ప్రత్యనీక శరీరోత్పత్తి జాతో జాత ఇది మన్యసే ఆత్మానం నిత్యజాతం మన్యసే ఆత్మను నిత్యము పుట్టనే పుట్టేదానిగా తలచుచున్నావు ఏమిటి నిత్యము పుట్టడం అంటే లోక అలా ఉంది లోక బట్టి అనేక శర అనేక శరీరోత్పత్తి ప్రతి అనేక శరీరాలు పుడుతూ ఉంటాయండి రోజు ఏవేవో శరీరాలు పుడుతూ ఉంటాయి మానవులు ఎవడో పిల్లలు పుడుతూ ఉంటారు అలా పిల్లలు పుట్టినప్పుడల్లా జాత జాత జాత అంటూ ఉంటారు అది నిత్య జాతం అంటాయి మనవలు పుట్టాడు మనవరాలు పుట్టింది మా మేనత్త కొడుకు పుట్టాడు మేనమావ కొడుకు పుట్టాడు అని ఇలాగే జాతహ జాతహ జాతహ జాత ఎప్పుడు జాత ఎప్పుడో మనోడు పుడుతూ ఉంటాడు జాత మొన్న నన్న కెనడాలో వాళ్ళు ప్రశ్న అడిగారు అంటే సునామీకి అప్పుడే చందా ఇచ్చొచ్చారు ఆ ఫీలింగ్లో అడిగారు ఆట కొంత సెంటిమెంట్ ఈ సునామీ ఎందుకు రావాలి దేవుడు ఇలాగే వీళ్ళందరినీ ఎందుకు వినాశం చేయాలి వాట్ ఈస్ ఇట్ యు ఆర్ సపోజ్ టు బి అ గాడ్ మ్యాన్ యూఆర్ సపోజ్ టు నో బెటర్ దాన్ హెస్ యు క్లెయిమ్ దట్ యు నో బెటర్ దాన్ హై డి మేక్ ఎని బట్ ఎనీవే యూ సీమ్ టు క్లెయిమ్ సో మెనీ థింగ్స్ దట్ యుర్ గాడ్ మ్యాన్ యూ నో బెటర్ దాన్ హెస్ That's why you are sitting on a top position and we are all sitting here. Like when I was in the office, I was in the office. I was in the office and I was in the office. You are supposed to know better. Now you tell us, why God sent a tsunami? You tell me. Why should I tell? You tell me. God sent a tsunami. That's all. I don't want to claim an angel. You want to know. నువ్వు అంటున్నావు గాడ్ సెంటు సునామీ సో గాడ్ అక్కడ కూర్చుని ఆయన ఏమో క్లిక్ ఏదో నొక్కితే ఇక్కడ సునామీ వచ్చింది దట్ ఈస్ హౌ యుమ్ టు థింక్ దట్ ఈ నో దిస్ మచ్ గాడ్ సెంటు సునామీ అని మాత్రమే తెలుసు గాని Why he sent him and then I will tell you, is it so? How do you know that God sent a tsunami? If you know that God sent a tsunami, then you should also know why he sent a tsunami. And then I say, Okay, Master, God sent a tsunami and drop chases to know. Meera, Japan, Hindu tsunami. Hindu tsunami radar reality? That two tectonic plates have collided underneath the ocean. and then a huge wave was created and that wave came onto the shore and in india very unfortunate thing is the population explosion is there and people are not supposed to live close to this seashore highway ki seashore ki pakkana illu kathes makam cheytona undadi idi population ekkuva avunu jontlu untundi evvalo ala cheyaru abba mamuluga konje advanced countries lo సీషోర్కి కొంచెం దూరంగా కట్టుకుంటారు నదికి కొంచెం దూరంగా కట్టుకుంటారు ఆటూ పోటు క్యాల్కులేట్ చేసుకుంటారు ఇప్పుడు మన హేటల్లో బిల్డింగ్ కట్టేపుడు ఆ పక్కనే సముద్రము రివరు ఉన్నాయి ఈ సముద్రము ఈ రివరు గత రెండు వందల సంవత్సరాల రికార్డులో హయ్యెస్ట్ ఎంతవరకు వచ్చేది అని ఒక క్యాల్కులేషన్ వేస్తారు తర్వాత అక్కడ ఉండే వెదర్ కండిషన్స్ అన్నింటినీ తీసుకుని ఒక కంప్యూటర్ మోడల్ వేసి ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్లో ఎంత ఎత్తు వస్తుంది అని ఒక క్యాలిక్యులేషన్ వేస్తాం వేసి ఈ క్యాలకులేషన్స్ అన్నింటికి ఎక్స్ట్రీమ్కి వెళ్ళి ఇంత ఎత్తు నీరు వస్తుంది అనుకున్న దానికంటే ఇంకొక పది వచ్చినా కూడా మన బిల్డింగ్కి పర్వాలేదు అనే బేసిస్ మీద కడతారు మనమేమో నది పక్కన నాలా పక్కన ఒకసారి అంత ఖాళీ అక్కడ ఒక పాన్ షాప్ ఆ నాలా ఒక నాలుగు చెంబులు ఎక్కువ నీళ్లు పోస్తే వీడి పావర్ షాప్ దానికి ఏమో గవర్నమెంట్ ఏం చేయట్లేదు అంటాడు గవర్నమెంట్ ఏం చేస్తుంది గవర్నమెంట్లు మన గవర్నమెంట్లు ఎలా ఉన్నాయో మనం చూస్తున్నాం కదా సో దిస్ ఈజ్ హౌ దర్ నో విత్ రీజన్ పీపుల్ కన్స్ట్రక్ట్ హౌసెస్ వెరీ క్లోజ్ టు సి షోర్ అండ్ సీకి ఆటో ఫోటో ఉంటుంది ఆటో ఫోటో ఉంటే ఎంత ఉంటుందో తెలుసిన ఒకసారి సి ఆటో ఫోటో వచ్చినప్పుడు హయ్యర్ లెవెల్ వచ్చినప్పుడు కొన్ని థౌజండ్స్ ఆఫ్ యాకర్స్ ల్యాండ్ మునిగిపోతుంది ఎయిటీన్ ఫీట్ ఎత్తు వస్తుందే ఎయిటీన్ ఫీట్ పైకి వస్తుంది మళ్ళీ వెనక్కిపోయినప్పుడు ఎయిటీన్ ఫీట్ వెనక్కిపోతుంది అంటే ఎంత ల్యాండ్ మార్స్ ఎక్స్పోజ్ అవుతుందో తెలిసినా వెనక్కిపోయినప్పుడు అంత ల్యాండ్ మార్క్స్ కవర్ అయిపోతుంది అంత ల్యాండ్ మార్స్ ఎక్స్పోజ్ అవుతుంది ఇది మామూలు నిత్యకృత్యం వ్యవహారం అంటే పూర్ణిమా అమావాస్య ప్రతి పూర్ణిమిక అమావాస్యకి జరిగేది ఇది చంద్రుడి యొక్క గ్రావిటేషన్ ఇది కాక వెదర్ ప్యాటర్న్స్ వచ్చినప్పుడు దీని మీద ఇంకా ఒక పేసరా ఎక్కువ ఉంటుంది మనమేమో ఇల్లు అక్కడ కట్టుతారు కట్టినప్పుడు గవర్నమెంట్ ఏం మాట్లాడదు గవర్నమెంట్ ఏం గలగ చేసుకోదు జోనల్ రెగ్యులేషన్స్ ఏం ఉండవు పేపర్ మీద ఉంటాయో తెప్పిస్తే ఇన్ ఇన్ ప్రాక్టికల్ టర్మ్స్ ఉండవు కాబట్టి ఒకవే వచ్చిందంటే ఏవో కొన్ని ఇల్లు పోతాయి దిస్ ఇస్ హౌ థర్డ్ వరల్డ్ కంట్రీ సార్ వై దే ఆర్ లైక్ దట్ హౌ డూ ఐ నో దే ఆర్ లైక్ దాట్ దే ఫోర్ పీపుల్ now no, there is so much death how do you know there is so much life also so what kind of explanation you want from me and he said and he said if you feel you are, uh, it is your duty you do it you do it did you miss a lunch till now so no no you, we feel it is our duty to do it now will you help us uh, do, do some service no i cannot help you ఐఎమ్ సిట్టింగ్ ఇన్ కెనడా హౌ కెన్ ఐ హెల్ప్ యూ టు హెల్ప్ దోస్ పీపుల్ ఇన్ మద్రాస్ హౌ ఏమైనా అర్థం ఉందా దానికి భగవద్గీత బాడందంటే ఇలాంటి పిచ్చి వేసాలా ఇదంతా సెంటిమెంట్ ఓకే ఐ విల్ హెల్ప్ యూ గివ్ మీ చెక్ వాట్ ఎవరు అమౌంట్ యూ వంట గివ్ యూ గివ్ చెక్ నన్ను పేరు ఏం రాయమంటారు బ్లాంక్ వదిలిపెట్టండి ఏం రాయలో నేను చేస్తాను మీరు అమౌంట్ బ్లాంక్ వదిలిపెట్టే అమౌంట్ మీరు ఫిక్స్ చేసి ఆ పైన బ్లాంక్ వదిలిపెట్టండి విదిపెట్టి చెక్కివన్నది ఐ విల్ టేక్ సీ దట్ ఇట్ రీచెస్ ది ప్రాపర్ ప్లేస్ ఏం చేస్తారు ఏ ఏం చేస్తాను ఆశ్రమానికి వెళ్ళగానే అశోక్ ఒక ఆయన ఉన్నారో ఆయన చేతికిస్తాను ఇది సునామీ బాధితులకు ఏదో ఇవ్వమని వీళ్ళు ఇచ్చారండి అది మీరు చూడండి అంటే ఆయన చూస్తారు ఏమైనా హనుమంతులాగా ఎగిరి వెళ్ళి ఏదైనా సో ఇంకే సమాజాన్ని విశ్లేషిస్తా ఉంటారే కానీ ఆత్మస్వరూపానికి మృతి లేదు అని తెలుసుకోవాలి నువ్వు అది అది చూడు దాని సంగతి చూడు నేనుది అది తర్వాత చూద్దాం నిత్య జాతం పుట్టింది రోజు పుడుతూనే ఉంటుంది ఆత్మ దేహమే ఆత్మ చాలా ఆత్మలు ఉంటాయి ఇది లోకంలో దృష్టిలాగే ఉంటుందండి లోక దృష్టి అన్నది ఎంత అధ్వానంగా ఉండాలో అంత అధ్వానంగా ఉంటుంది కాబట్టి ప్రతిసారి అనేక శరీరోత్పత్తి ప్రతి రోజు ఏదో శరీరం పుడుతూనే ఉంటుంది ఫ్యామిలీస్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్లో కజిన్స్ ఈ కజిన్స్ ఆ కజిన్స్ రకరకాలు ఉన్నప్పుడు ఏవో పెళ్ళిళ్ళు అవుతూనే ఉంటాయి మ్యారేజ్ సీజన్ వచ్చిందంటే ఏవో పెళ్ళిళ్ళు అవుతూనే ఉంటాయి పెళ్ళిళ్ళు అయ్యంటే ఎవరో పిల్లలు పుడుతూనే ఉంటారు ఏదో సంథింగ్ గోసాన్ ఆల్ ది టైం సో అలా పుట్టినప్పుడల్లా జనాలు జాతహ జాతహ జాతహ జాత ఏసారి పుట్టాడు జాత అని కూర్కోవచ్చు కదా ప్రతి సంవత్సరం ఓసారి జాత జాత అంటూ ఉండడు బర్త్డే అంటూ ఉన్నాడు బర్త్డే అంటే అర్థం ఏంటి జాత జాత జాత నిత్య జాత ఎన్నిసార్లు పుడతారండి బర్త్ డే అంటే ఎన్నిసార్లు పుడతారు ఏదో ఒకసారి పుట్టారు దేహం ఒకసారి పుట్టిందని పోని అక్కడితో ఆపచ్చు కదా ఎన్నిసార్లు పుడతారు ఏడాది అయిన మళ్ళీ పుట్టడం మళ్ళీ ఏడాది అయిన వర్ ఇస్ దిస్ జాత హౌ మెనీ టైమ్స్ ఎ పర్సన్ ఇస్ బోర్న్ వన్ టైమ్ ఈస్ బోర్న్ ఓకే పోనే ఏదో శ్రీరాముడో శ్రీకృష్ణుడో లేకపోతే మహాత్మా గాంధీయో ఫలా ఆయన పుట్టారంటే సమాజానికి ఆయన వల్ల చాలా ఉపకారం జరిగింది ఆ పుట్టుక చాలా దివ్యమైన పుట్టుక అని సామాజికులు ఆయన పుట్టిన దినాన్ని స్మరించుకుని ఏదో కొంత సందేశాన్ని పొందారంటే శోభ అందం చందం ఏముంది మనం మనం పుట్టి మనం పుట్టి ఇతరులు మన పుట్టు పుట్టుకొని సెలబ్రేట్ చేసుకోవాలి కానీ ఎవరు పుట్టుకొని సెలబ్రేట్ చేసుకుంటూ ఉండటం యా బర్త్ చాలా అసందర్భమైన విషయం అయోగ్యమైన విషయం కాబట్టి జాత జాత అలాగా అస్తమానం జాత జాత జాత అనుకుంటూ ఉంటే ఆఖరికి వీడి సంస్కారం అలా నిర్మాణ నిర్మాణం అవుతుంది నిత్య జాతం వన్యసే ఆ సంస్కారం నిర్మాణం అదే అయింది పోనీ రేదే అలా ఉంది పరిస్థితి ఓకే లెట్ ఇట్ బి సో తథ ప్రతి అది దాన్ని రివర్స్ వేసుకోవాలి ప్రతి తద్వినాశం అంటే తద్వినాశం ప్రతి లేకపోతే మనం తెలుగులో ప్రతి ప్రతి అని ఉంది కదండి తెలుగులో ఎంత అర్థమో అర్థం ప్రతి తద్వినాశం ప్రతిసారి ఎవడైనా ఒకటి పోయిన ప్రతిసారి దేహం దేహం నశించిన ప్రతిసారి దేహం పుట్టిన ప్రతిసారి జాత జాత అంటాడు ఎవడైనా పోయినప్పుడు పోవడం శరీరం కూలిపోయిన సందర్భంలో ప్రతిసారి మృతహా మృతహ అంటూ ఉంటాడు నిత్యం మృతహ ఆయన మృతహ మృతహీడిపోయాడు వాడు పోయాడు వీడిపోతాడు గోళానికి సిద్ధంగా ఉన్నాడు ఇలాగ మృతహ మృతహ మృతహ నిత్యం ఈ వాతావరణం చూసి ఈ ప్రజల సమ సమాజీ సామాజికల యొక్క ఈ లక్షణం చూసి మహాత్ములు ఏమన్నారంటే గీత పుట్టిన దేశమేనా ఇది అని అడిగారు ఎందుకంటే గీతలో సందేశం ఎలా ఉంది ఈ జనం యొక్క వాతావరణం ఎలా ఉంది అని చాలా చాలా హైలీ సెంటిమెంటల్ ఒకప్పుడు సెంటిమెంటాలిటీలో కొంత శాంక్టిటీ ఉంటుంది కొంత పవిత్రత ఉంటుంది మనవాళ్ళ సెంటిమెంటాలిటీలో పవిత్రత కూడా లేదు అంత ఆస్టెంటేషస్నెస్ ప్యూర్ షో షో బిజినెస్ జస్ట్ దిఖావట్ దిఖావట్ కేలి అంటారే కేవలం ఇప్పుడు మన రాజకీయ నాయకులు ఎవరైనా పోయారనుకోండి ఇంకా అక్కడి నుంచి మొదలుపెట్టి ఎంత సెంటి ప్యూర్ సెంటిమెంట్ కాదు పొలిటికల్ సెంటిమెంట్ ప్యూర్ ఎందుకుంటుంది కేవలము మన పార్టీ వాడనే బేసిస్ మీద హైలీ అబ్జెక్షనబుల్ సెంటిమెంట్ ఆ సెంటిమెంట్ తోటి ఏమేమో చేస్తూ ఉంటాయి ఇలాగ రాజకీయ దేశంలో రాజకీయము చాలా సమాజానికి చాలా బరువు అయిపోయింది మన భారత సమాజంలో ఇంత బరువు ఎక్కడా అవదు మన సమాజంలో రాజకీయం యొక్క బరువుని సమాజం మోస్తూ ఇప్పుడు ఉదాహరణకి ఎవడైనా ఓ రాజకీయ నాయకుడిని ఎవడా ఫ్యాక్షన్ లేడుని ఎవరో చంపారు చంపితే సమాజంలో ఎంత వినాశం సృష్టించారు ఆ బరువు అంతా ఎవరు మోస్తారు సమాజం మోస్తూ వాడు చచ్చిపోయినా బరువే బతుకున్నా బరువే బతుకుంటే వాడు చుట్టూ గన్నంలో ఇది ఇది ఈ బరువు అంతా ఎవరు మోస్తారు సో ఈ విధంగా అంచేతనే రాష్ట్రం విడగొడతారు అంటే కొంతమంది చదువుకున్న పెద్దలు ఏమన్నారంటే ఇప్పటికే సమాజానికి రాజకీయం యొక్క బరువు ఎక్కువైపోయింది భారము రాష్ట్రం విడకొడితే రెండు అసెంబ్లీలు రెండు ఎలక్షన్స్ రెండు చీఫ్ మినిస్టర్లు రెండు డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు అని అంతకంతకి అంతకంతకి రెండు సెక్రటేరియట్లు ఈ రాజకీయ భారము సమాజం మీద మరింత పెరిగిపోతుంది ఉన్న జనం వాళ్ళే ఆ జనం ఇప్పటికీ ఒక రాజకీయ వ్యవస్థ బరువు మోస్తున్నారు ఇప్పుడు రెండు రాజకీయ వ్యవస్థల బరువు ఈ జనం మీద పడుతుంది చాలా దురదృష్టకరమైన పరిణామము అని ఒకళ్ళు సో ఈ రాజకీయ నాయకులు ఎవడైనా పోయాడు అనుకోండి అదిగో మృతహ మృతహ మృతహ మృతహని మొదలుపెట్టి ఆయన అక్కడ ఏం చేశారంటే అమలాపురంలో ఒక ఆయన ఓ రాజకీయ నాయకుడు పెద్ద రాజకీయ నాయకుడు ఉన్నాడు ఏదో పార్టీ ఆయన పోయాడు ఏదో యాక్సిడెంట్లో పోయాడు పోతే ప్రైమ్ రైస్ ప్రొడ్యూసింగ్ ల్యాండ్ మూడు ఎకరాలో ఐదు ఎకరాలో కొనేసి క్యాష్ ఇచ్చి కొనేస్తారు వాడు అమ్మనున్న కొనే పొల్యూ చేసి కొనేస్తాను కొనేసి అంత అక్కడ పంట ఉంది ఆ పంట ఇంకా ఇంకో నెల అయితే మనకి వస్తుంది వీళ్ళ రాజకీయం ఆ పంట అంతా కూడా తొక్కేసి కవర్ చేసేసి కోసిందో కోసి పశువులకి వేసేసి దాన్ని ఆ పంటని పన మీద ఉందంటారు అదంతా మట్టితో కప్పేసి దాని మీద ఒక స్థూపం ఒకటి కట్టాలి వాట్ ఈస్ దాట్ ఎంత ప్రజా సమాజ ద్రోహం అది ఎందుకు ఈ స్థూపం ఆయన పోయాడో ఆయన స్మృతి చిహ్నంగా ఏదైనా సమాజ సేవా కార్యం ఒకటి టేకప్ చేయొచ్చు ఆయన పేరు మీద సమాజ సేవ ఏదైనా చేయొచ్చు హైదరాబాదులో చేయొచ్చు అక్కడ ప్రైమ్ అగ్రికల్చర్ ల్యాండ్లో స్థూపం కట్టడం అనేటండి ఏమైనా అర్థం లేదా నాలుగు ఎకరాలో ఐదు ఎకరాలో కొనేసి ప్రభుత్వం ఇదంతా ప్రభుత్వధనం ఎవరు జైబులోంచి పెట్టడం అంత సెంటిమెంటే కానీ జైబులోంచి పెట్టే నాయకుడు ఎవడోళ్ళు ఈ భారం అంతా సమాజం మోస్తూ ఉంటుంది అంత సెంటిమెంట్ ఒకప్పుడు పవిత్రంగా ఉండొచ్చు సెంటిమెంట్ జెన్యువైన్ సెంటిమెంట్ ఉంటుంది ప్రేమతోటి కుటుంబాల్లో అక్కడ జెన్యువైన్ సెంటిమెంట్ ఈజ్ ఆల్సో నాట్ యాక్సెప్టబుల్ దౌ బికాస్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఇగ్నరెన్స్ సో బట్ ఇది ఇట్ ఈస్ నాట్ ఈవెన్ జెన్యువైన్ సెంటిమెంట్ ఇట్ ఈస్ ప్యూర్లీ పొలిటికల్ సెంటిమెంట్ ఈ విధంగా సమాజము జన్మ మృత్యువుల విషయంలో చాలా తప్పు దారినిపోతూ ఉంటుంది అదే సత్యం అని అనుకుంటూ ఉంటారు ఓయ్ అర్జున నీవు కూడా అలాగే భావన చేసినా కూడా నిత్యం వా మన్యసే మృతం మృతో మృత మృతుణ్ణి ఉద్దేశించి ఇదిగో అయం మృత అయం మృత నిత్యం మృతం ఎప్పటికీ పుడుతూ ఉంటాను చచ్చిపోతూ ఉంటాను పుడుతూ ఉంటుంది ఆత్మలు పుడుతూ ఉంటాయి ఆత్మలు చచ్చిపోతూ ఉంటాయి వాట్ ఈజ్ ఆల్ దిస్ కానీ తెలుసున్నమాట అది పోనీలే నీ మాటే ఒప్పుకున్నా సోదర్జనస్తుష్యత అనే బేసిస్ మీద అభ్యుపగమ్య ఈన్ దెన్ తావి ఆత్మని ం మహాబాహో ఏం నశోచితు అర్హసి అది తి అంటే ఆత్మని తా భావిని అ నువ్వన్నట్టుగా ఆత్మ ఒకవేళ నిజంగా అలాంటిదే అయినా కూడా అలా ఈదే అయినా కూడా తథాభావిని అంటే పుట్టినప్పుడు వీడి పుట్టినప్పుడు పుట్టుతుంది పుడుతూ ఉంటుంది చచ్చిపోతూ ఉంటుంది పుడుతూ ఉంటుంది చచ్చిపోతూ ఉంటుంది పోనీ అలాగే అవుతుంది అనుకో ఆత్మ అయినా కూడా హే మహాబాహో మహాబాహం అంటే చేతులు మంచి దృఢమైనవి సవ్యసాచి ఎడంవైపు కుడివైపు కూడా బాణాలు వేయగలుగుతావు ఇంత ఇంత సమర్థత ఉంది కానీ కొంత దిమాగ్నహి హే మహాబాహో అంటే అర్థం ఆలోచన లేదు వివేకం లేదు చేతుల్లో మాత్రం బలం ఉంది ఏం లాభం చేతుల్లో బలం ఉంటే అయినట్టు కొంచెం బుద్ధికి కూడా బలం ఉండాలి కదా అని మహాబాహో హే మహాబాహో అది అసభో సో హే అర్జున అయినా కూడా నువ్వు అనుకున్నట్టే అయినా కూడా నీవిధంగా శోకించుట తాగదు ఎందువల్ల చెప్తున్నారు జన్మవతో నాశ నాశవతో జన్మచ ఇత అవశ్యంభావినౌ ఇది నిత్యజాతం నిత్యమృతం కదా కాబట్టి పుట్టినదేదో తప్పకుండా నశిస్తుంది పుట్టిన ఏదైతే అదేమని పోనీ ఆత్మే పుట్టిందనుకో జన్మవత అలాగే నాశవత జన్మ ఆత్మ మరణించిందనుకుంటే మళ్ళీ పుడుతుంది కాబట్టి ఇవి అవశ్యం భావినవు పుట్టినది గిట్టుట గిట్టినది మరల పుట్టుట అవశ్యం భావినవు ఇవి తప్పకుండా జరిగేవి ఇది ఇతి అంటే ఇతి హేతో ఈ కారణంగా నీవు శోచితం నా అర్హసి గీతలో మాట అంటారు అదేంటంటే అపరిహార్యర్థే తత్వం శోచితం అర్హసి ఎ థింక్ కెనాట్ బి అవాయిడెడ్ యూ కెనాట్ స్టాప్ ఇట్ If you can ఇఫ్ యూ కెన్ స్టాప్ ఇట్ గో అండ్ స్టాప్ ఇట్ గో అండ్ స్టాప్ ది సునామి గో హెట్ అండ్ స్టాప్ ఇట్ ఇఫ్ యూ కెన్ స్టాప్ ఇట్ యువ్ ఇట్ ఇఫ్ యూ కెన్ స్టాప్ డెత్ గో అండ్ స్టాప్ డెత్ అదర్వైజ్ కీప్ కాయిట్ నత్వం శోచుతు అర్హస్య అదర్వైజ్ యాక్సెప్ట్ ఇట్ అని దట్ ఈస్ ది మెథడ్ ఆఫ్ టీచింగ్ ఎందుకంటే దుఃఖించటం వల్ల ఏమీ ఉపకారం ఉండదు వాడికి ఉపయోగం ఉండదు చుట్టుపక్కల వాళ్ళకి ఉపయోగం ఉండదు దుఃఖించటం కాదు కావాల్సిందే సో అలా చెప్తారు అపరిహార్యర్థం అత్తోితం సి చూసి సెయింట్ ఫ్రాన్సిస్ అని ఎక్కడో చదివా ఎపోజిల్ అంట అంటే క్రైస్ట్ యొక్క ప్రథమ శిష్యుల్లో పది మంది ఉన్నారు వాళ్ళలో ఒకడు సెయింట్ ఫ్రాన్సిస్ అని ఆయన వాట్ యూ కెన్ చేంజ్ వెదర్ థింగ్ నీడ్స్ చేంజ్ అండ్ యూ కెన్ బ్రింగ్ అవుట్ దట్ చేంజ్ గో హెడ్ అండ్ చేంజ్ ఇట్ వాట్ యూ కెనాట్ చేంజ్ టు యాక్సెప్ట్ అని అంటాడు ఆయన కొంచెం ఈ గేత యొక్క వాయువు అటు వీచే అని ఉంటాడు అలాంటివి చాలా ఉన్నాయి సో వాట్ యు కెనాట్ చేంజ్ యూ యాక్సెప్ట్ ఇట్ దట్ ఈజ్ ఐ యాక్సెప్ట్ ఇట్ యాక్సెప్టెన్స్ అంటే ఇంకా దుఃఖం ఉండదు యాక్సెప్ట్ చేయటమే యాక్సెప్ట్ చేయటం కష్టం అవుతుంది ఒకప్పుడు చాలా కష్టం అవుతుంది అయినా కూడా ఆ కష్టాన్ని సహించి సహనంతో యాక్సెప్ట్ చేయటం నేర్చుకోవాలి అంటే ముందు మనస్సును దృఢం తి నేను ఐఆమ్ గోయింగ్ టు యాక్సెప్ట్ ఇట్ అనే ఐడియా రావాలి మనస్సుకి నేను దీనిని స్వీకరిస్తాను ఐ విల్ యాక్సెప్ట్ ఇట్ ఐడియా వస్తే అప్పుడు ఇంకా ధైర్యము వస్తాయి స్లోగా కొంచెం ఇబ్బంది అవుతుంది ఆ ఇబ్బందిని ఎదుర్కొని మానసికంగా కొంత అలజడి వస్తుంది ఆందోళన కలుగుతుంది దుఃఖం కలుగుతుంది అదంతా కూడా ఓవర్కమ్ చేసి యూ లెర్న్ టు యాక్సెప్ట్ ఐ ఒకసారి యాక్సెప్ట్ చేసిన తర్వాత It, it will not uh, find any difficulty. So, this is one, one has to understand that. Swamala said, mom mani vaka maha kala vaka dunnada. And that's not a postakam. A postakam kheru gurutra vaka lakala vaka dantla vaka. Of human body. Of human body. Of no, human yeah? body ya? Bondage. Of human body. Yeah. Of human bondage. Salah chakkat in avala. And avala vada handicapped vaka dunnada. హీరోయ ఫిలిప్పీస్ హ్యాండిక్యాప్ వాడు ఆ హ్యాండిక్యాప్ హీ కెనాట్ యాక్సెప్ట్ ఇట్ అండ్ సో హీ సఫర్స్ అండ్ ఆన్ వన్ డే హీ యాక్సెప్ట్స్ ఇట్ అక్కడతో వాడి సఫరింగ్ ఎండ్ అయిపోతుంది అతనికే ఉంది అదే ఆటోబయోగ్రఫీ ఆ నవల అలా ఆ బేసిస్ మీద వచ్చింది సో కాబట్టి యాక్సెప్ట్ చేయటం అన్నది యాక్సెప్ట్ అన్నది యాక్సెప్టెన్స్ అన్నది అది ఒక గొప్ప వరం దాన్ని అలవా అలవాటు చేసుకోవాలి యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది యాక్సెప్టబుల్ అని క్వశ్చన్ చేయకూడదు యాక్సెప్ట్ చేయాలి కాబట్టి పుట్టినది గిట్టుట గిట్టినది పుట్టుట ఆ రకంగా చూసుకున్నా కూడా అవి అవశ్యంభావులు కనుక తప్పకుండా జరిగేవే కాబట్టి వాటిని ఆపటం సంభవం కాదు కనుక విశ్వంలో మ్యాటర్ ఆఫ్ యాక్సెప్టింగ్ ఇట్ యాక్సెప్ట్ చేసి మనం ముందుకు వెళ్ళాలి కానీ యాక్సెప్ట్ చేయకుండా దుఃఖిస్తూ కూర్చోవటం అన్నది వివేకం అనిపించకూడదు శ్లోకమనే సిద్ధం అథ చైనన్ నిత్యం నిత్యం వా మన్యసేమృతం తి మహాబాహో నై శోచితుమర్హసి హిధ్రువో మృత్యు ధ్రువన్మృత ఇక్కడే ఉందని అనుకోలేదు ఆ వాక్యం ఇక్కడే ఉందన్న ఇట్ ఈస్ బిఫోర్ అస్ వెరీ నైస్ సో దీనికి అవతారిక తే అది అట్లుండగా దట్ బీయింగ్ సో యూ డ్ బెటర్ అక్సెప్ట్ అండ్ యూ డోంట్ వరీ అబౌట్ ఎ థింగ్ దట్ కెనాట్ బి చ అని చెప్తున్నారు సో శ్లోకానికి ప్రతిపదార్థం చెప్దాం హి ఎందువలనగా అది ఇది గుర్తుపెట్టుకోండి హీ అంటే ఎస్మాత్ ఎందువలనగా అని అర్థం జాతస్యా పుట్టినవానికి మృత్యు మరణము ధ్రువ నిశ్చయము ధ్రువ శబ్దానికి అర్థం అది నిశ్చయం ఖాయం ఇంకా మారదు అలాగే ఉంటుంది ఆ నక్షత్రానికి ధ్రువ అనే పేరు కూడా అంతే ఇట్ వోంట్ చేంజ్ ది పొజిషన్ ఫిక్స్డ్ పొజిషన్ దిర్ఫర్ దానికి ధ్రువ అనే పేరు సో ఇది మృతస్య మరణించిన వానికి కూడా జన్మా పుట్టుక ధ్రువం నిశ్చయము తస్మాత్ అందువలన అపరిహార్యే తప్పించశక్యము కాని అర్థే విషయమునందు త్వం నీవు శోచితం దిఃించుటకు నా అర్హసి తాగావు పరమార్థ సత్యం తెలుసుకున్నావా ఆత్మకి పుట్టుకాలేదు మరణం లేదు కాబట్టి దుఃఖానవసరం అని పరమార్థ సత్యం నీకు తెలీదు లోకం వ్యవహార దృష్ట్యా ఆత్మ పుట్టింది ఆత్మ మరణించింది అని అనుకునే సందర్భంలో కూడా పుట్టుకా మరణము అన్నవి తప్పనిసరి కనుక అటువంటి తప్పించశక్యము కాని విషయంలో కూర్చుని దుఃఖిస్తూ ఉండటం నీకు తగదు అని అంట అది పాయింట్ సో భాష్యం జాతస్య హి లబ్ధ జన్మన ధ్రువ అవ్యభిచారీ మృత్యు ఆ పదానికి అర్థం ఒక పదానికి ఒక అర్థం హీకి అర్థం చెప్పలేదు కొన్ని చోట్ల చెప్తారు హీ యస్మాత్ అని ఉంటుంది అంటే హీకి యస్మాత్ అర్థం అనమాట ఇక్కడ అనలేదు జాతస్య అంటే లబ్ధ జన్మన పొందబడిన జన్మ గలవానికి అంటే ఆత్మ పుట్టింది అని నువ్వు అనుకున్నప్పుడు ఆత్మ పుట్టింది అంటే జన్మను పొందినది అని అర్థం సో పొందబడిన జన్మగలిగిన దానికి మృత్యు అంటే మరణం మరణము ధ్రువ అంటే అవ్యభిచారి వ్యభిచారి అంటే ఓసారి వచ్చి ఇంకోసారి రాకపోతే వ్యభిచారి అని అంటారు అంటే స్థిరం లేని దాన్ని వ్యభిచారి వ్యభిచారి కానిది అంటే స్థిరమైనది అవ్యభిచారి అంటే ధ్రువం ధ్రువ శబ్దానికి అర్థం వ్యభిచారి అంటే మృత్యు అన్నది ఓసారి రావచ్చు అండి ఇంకోసారి రాకపోవచ్చు బోత్ పాసిబిలిటీ సార్ దే కాబట్టి ఆ ఏ ఏ పరిస్థితుల్లో మృత్యువు రాకుండా ఉంటుందో మనం ఆ పరిస్థితులను కనుక చూసుకుంటే మృత్యువుని అవాయిడ్ చేయొచ్చు కదా దేర్ ఫార్ లెటర్స్ డూ దాట్ అని అలాగంటిది ఏమీ లేదు అలాంటిది కాదు అది యూ డా చాయిస్ వికల్పము లేదు కాబట్టి మృత్యువు వచ్చియే తీరును సరే అయితే వచ్చియే తీరును అనే మహాభాగ్యం కోసం ఇంక తలపోటు కూడా ఎందుకు ఎస్ యాక్సెప్ట్ It అండ్ మూవ్ ఫార్వర్డ్ అది ధ్రువ అవ్యభిచారి ఒకసారి పుట్టింది ఆత్మను అనుకున్నా ఆ రకంగా పుట్టిన ఆత్మకి మృత్యువు తప్పనిసరి మంచిది తర్వాత ధ్రువం జన్మా మృత్య